కీర్తన ఎనభై ఏడు ఇన్నియుగిషెను ఇటు నీలోననే పన్ని పరుల చెప్పగచోటేది కుందని నీ రోమకూపంబులలో పంబులలో గొందుల బ్రహ్మాండ కోట్లట ఎందరు బ్రహ్మలో ఎంత ప్రపంచమో ఇందు పరులమని ఎంచగనేది నీ కొనచూపుననిది కోటి సూర్యులు ఏకమగుచు ఉరయింతురట నీ కాయమెంతో నీవునికేదో నీకంటేం పరులను నిక్కగనేదిం చివకోటిం నీ చిన్ని మాయలో ప్రోవులగుచు నటు పొడమెనట శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో ఆవల పరులకు ఆధిక్యమేది